శ్రీగొరుభ్యో నమ హరి ఓం గణానా గణపతి భవామహే ఉపమశ్రవస్త్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రమూటి శ్రీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం अस्मदाचार्यपर्यता ओम भद्रं ओं भद्रंकर्णे भीमदेवा भद्रं पश्ये मयजा स्थिर सुंसस्तनू यशेम दिवित यदा स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति नूषा विश्व స్వస్తినస్క్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతిశాంతశాంతి మాయయా భిదే హేతత్ న్యం కథన భిదమానే అర్జత అమృతం వ్రజేత్ ఈ పరబ్రహ్మ అనేకముగా అయ్యి జగత్తు వచ్చింది ఎప్పుడు కూడా ఒకటి అనేకముగా అగుటను భేదము అంటారు పొగులుట భేదము అంటే ఇక్కడ విడివిడిగా ఉండడం అని కాదు పొగులుట సో ఇట్ ఎక్స్ప్లోర్స్ సో ఆ పరబ్రహ్మ ఎక్స్ప్లోర్డ్ అయ్యి ఈ జగత్తు వచ్చింది ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు మీరు నిద్రలో మీ స్వరూపము ఆత్మ చైతన్యంలో విలీనమై ఉంటారు అప్పుడు ఆ ఆత్మచైతన్యం ఎక్స్ప్లోర్డ్ అయ్యి స్వప్న ప్రపంచం వస్తుంది కావండి ఆ ఎక్స్ప్లోషను ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఈజ్ ఇట్ బై మాయా మాయా రియల్ అయితే స్వప్న రియల్ కావాలి స్వప్న రియల్ కాదు కాబట్టి ఎక్స్ప్లోషన్ కూడా రియల్ కాదు స్వప్నం ఎట్టిదో జాగ్రత్త ఎట్టిదే జాగ్రత్త ప్రపంచం మిథ్య కాబట్టి జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించిన ఆ ఎక్స్ప్లోషన్ ఏదైతే కలదో అది కూడా మిథ్యయే మాయయా భిధ్యతే ఏతత్ మాయచేతనే మాయాశక్తి చేతనే ఈ పరబ్రహ్మ భేదమును పొందుతున్నది అసలు నిజానికి భేదనము అనే క్రియ అది ఒక క్రియ ఆ క్రియ దేంట్లో వస్తుందో తెలుసిన సవయవ ద్రవ్యంలో మాత్రమే వస్తుంది అంచేతనే మీకు నీళ్లు ఉన్నాయనుకోండి ఎక్స్ప్లోడ్ అవ్వగలుగుతాయి వాయువు ఉందనుకోండి బుడగలో పెడితే అది పగులుతుంది బుడగ ఎక్స్ప్లోషన్ ఉంటుంది సాలిడ్ మెటీరియల్కి ఎక్స్ప్లోషన్ ఉంటుంది అంటే ఎక్కువ పెట్టేస్తే అది ఇలా విడిపోతుంది ఏమంటే ఎనర్జీని ఒక చోట హీట్ని ఒక చోట మీరు కండెన్స్ చేస్తే ఎక్స్ప్లోషన్ ఉంటుంది ఆకాశానికి ఎక్స్ప్లోషన్ ఉండదు సవయవం కాదు ఆకాశం అలాగే ఈ ప్రకాశానికి ఎక్స్ప్లోషన్ ఉండదు ఆత్మ చైతన్యానికి ఎక్స్ప్లోషన్ ఉండదు కాబట్టి యథార్థంగా పరబ్రహ్మలో చైతన్య రూపమైన పరబ్రహ్మలో ఎక్స్ప్లోషన్ వచ్చి ఈ జగత్తు నిర్మాణమైనది అనే మాట అది పోసగదు కాదండి మాయచేత అదంతా మ్యాజిక్ షో ఆ విధంగా ఎక్స్ప్లోషన్ వచ్చినట్టుగా అంటే పర్వాలేదు యూ కెన్ థింక్ టేక్ లైక్ దాట్ ఎందుకంటే పరబ్రహ్మ అజమా కాదా అజము పుట్టుకోలేనిది మరి ఎక్స్ప్లోర్డ్ అయ్యి జగత్ రూపంగా నిజంగానే పుట్టేసింది అంటే ఇక అజం ఎలా అవుతుంది అన్యథా కథంచన అజం నాచేతనే పారమార్థికమైన అనుభవానికి ఈ ఐంద్రియక అనుభవానికి చాలా తేడా ఉంటుంది జనులు ఇంద్రియముల ద్వారా లభించిన అనుభవంతో తత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తారు ఇంద్రియానుభవం ఉంటుంది ఆ ఇంద్రియాలతోటి భేదాన్ని చూస్తారు ఆ భేదభావన మనస్సులో గట్టిగా దృఢంగా ఉంటుంది కాబట్టి తత్వం కూడా భేదమే అని నిర్ధారణ చేస్తారు ముఖ్యంగా సమాజంలో ఒకప్పటి సమాజంలో మెడివల్ పీరియడ్స్లో ఉండే సమాజంలో రాజు మొనార్క్ బెనవలంట్ మొనార్క్ రాజు అనేవాడు ఒకటి ఉంటాడు సమాజానికి అది మంచి మోడల్ అంత డెమోక్రసీయే ఉండాలని రూలింగ్ ఉంది అదో మంచి మోడలు ఎటు వచ్చి రాజు అన్నవాడు కర్కోటకుడైన రాజు కాకుండా ప్రజాక్షేమాన్ని కోరే రాజుగా ఉండాలి ఆ రాజు మౌనార్కతను అతని అధీనంలో మొత్తం సమాజం అంతా నడుస్తుంది ఈ మోడల్ ఉండేది ధర్మరాజు గారు అటువంటి రాజే శ్రీరాముడు కూడా అటువంటి రాజే ఈ మహాత్ములు కూడా అటువంటి రాజులే ఆ మోడల్ ఉండేది ఎప్పుడైతే ఆ మోడల్ బాగా వర్క్ చేసింది ఆ రాముడు ఈశ్వరుడిగా ఆరాధింపబడ్డాడు ధర్మరాజు గారు గొప్ప ధర్మాత్ముడిగా ఆరాధింపబడ్డాడు కాబట్టి ఈ దేవుడు యొక్క కల్పన మీకు మధ్యకాలంలో వచ్చినటువంటి కల్పన అంతా కూడా ఈ మోడల్ బేసిస్ మీద ఉంటుంది అంచేతనే దేవుడు ఒక రాజాధిరాజు ఈజ్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ ఈశ్వర అనే పదం కూడా అదే అర్థాన్ని కలిగి ఉంటుంది ఈజ్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ వేదాంతంలో ఈశ్వర శబ్దానికి అర్థం అంతర్యామి అర్థం కానీ పురాణం దగ్గరికి వచ్చేప్పటికి అంతర్యామే అనే అర్థం మారిపోతుంది పురాణం దగ్గరికి వచ్చేప్పటికీ ఎలా ఉంటుందంటే ద కింగ్ ఆఫ్ కింగ్స్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ అనే అర్థంలో పెట్టుకుంటారు ఆయన అక్కడ ఎక్కడో ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ రాజుకి ఎన్ని లక్షణాలు అయితే ఉంటాయో అన్నీ అక్కడ ఉంటాయి ఇక్కడ రాజుకి కిరీటం ఉంటుంది ఆయనకి కిరీటం ఉంటుంది ఇక్కడ రాజు కత్తి పట్టుకుంటాడు కాబట్టి ఆయన కూడా కత్తి పట్టుకుంటాడు ఇక్కడ రాజుకి ఒకళ్ళో ఇద్దరూ ముగ్గురు నలుగురో భార్యలు ఉంటారు కాబట్టి ఆయనకు కూడా సందర్భానుసారంగా భార్యలు అంటారు ఇక్కడ రాజు ఒక ప్రాసాదంలో ఉంటాడు కాబట్టి ఆయన కూడా అలవైకుంఠపురంలో నగరులో ఆమూల సౌధంబులో ఉంటాడు సో ఆ విధంగా ఇక్కడ రాజు కిరీటం కెరీటం అని కూడా ఇక్కడ రాజు సింహాసనం మీద కూర్చుంటాడు అక్కడ రాజు కూడా సింహాసనం మీద కూర్చుంటాడు ఇక్కడ ప్రజలందరూ రాజు ఏడల భక్తిని చేస్తారు రాజభక్తి అని పేరు దాన్ని రాజద్రోహం చేయకూడదు రాజభక్తి చేయాలి అదేవిధంగా ఈశ్వరుని ఏడల భక్తిని చేయాలి కాబట్టి ఈ సిస్టమ్ని యాజ్ సచ్ అక్కడ మీకు సూపరింపోజ్ చేస్తారు అంచేతనే మానవుల యొక్క భేదబుద్ధి ఏదైతే ఇంద్రియ ఉంటుందో సరిగ్గా అదే పరిస్థితిని ఈశ్వరుని ఏడల వీళ్ళు సూపరింపోజ్ చేసి తత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తారు దీనికి భజ కలదారం అని కర భజనము కళద దార అంటే కళధార అంటే ఈ పంట ఈ వ్యవసాయదారుడు ఉంటాడు పంటని వేస్తాడు ఆ పంటని పరిరక్షించుకుంటూ ఉంటాడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాడు పంట వేసే ముందు పూజ చేస్తాడు పంట వేడి వేందరో పూజేస్తాడు కోసి ముందు పూజేస్తాడు ఆ వాయుదేవుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడు వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తాడు దీన్ని వాడి వ్యవసాయదారుడు అనుభవం ఒక అనుభవం ఉంటుంది ఈ అనుభవంలో భాగంగా ఈశ్వరుని యొక్క భావన కూడా అంతర్గతమై ఉంటుంది ఆ ఈశ్వరుడు కూడా వ్యవసాయానికి అనుకూలమైన ఈశ్వరుడుగా ఉంటాడు కాబట్టి ఇది ఐంద్రియక అనుభవం ఏదైతే కలదో ఈ అనుభవాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి తద్వారా ఈశ్వరతత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం ఏదైతే కలదో అది శాస్త్ర విరుద్ధమవుతుంది ఆరంభంలో కొంత అనుకూలంగానే ఉంటున్నాయి ఎప్పుడు దీంట్లో వచ్చింది ఏమిటంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒక పద్ధతి ఏమిటంటే ఇది సత్యమా మిథ్యయా సత్యము కాదు కొట్టిపారాయంటే ఇంకా దాన్ని పట్టుకుని ఊరికే సాగతీయందుకు తీసిపారాయి అదొక పద్ధతి కొంచెం హార్ష్గా ఉంటుంది జిడ్డు కృష్ణమూర్తి మొదలైన ఫిలాసఫర్స్ ఆ పద్ధతిని అవలంబిస్తారు అంచేతనే వాళ్ళంత పాపులర్ కూడా కారు ఇంకో పద్ధతి ఏమిటంటే ఈ పద్ధతిని శంకరులు కొంచెం ఒక పిసర్ ఈ పద్ధతిని అవలంబిస్తారనిపిస్తుంది ఎలాగా సరే కానీ ఆరంభావస్థలో ప్రతీకాత్మకంగా ఈశ్వరుణ్ణి వాడు ఆరాధిస్తున్నాడు చేని కానీ లెట్ ఆస్ అకామిడేట్ హిమ్ అని కొద్ది కొద్దిగా అకామిడేట్ కొంచెం అకామిడేట్ చేస్తారం అంటే ఊరిగా నెతిమి పెట్టుకుని ఊరేగించడం మాత్రం ఊరేగి మందాధికారులను ఒక హెడింగ్ పెట్టి ఓకే అకామిడేటెడ్ జస్ట్ అకామిడేట్ ఇప్పుడు సినిమా హాల్లో పూర్వం వాళ్ళకి సినిమా హాల్లో కొత్తగా సినిమా రిలీజ్ అయ్యి ఖాళీ లేదనుకోండి సీట్లు మొత్తం కుర్చీలన్నీ అమ్మడం అయిపోయాయి కుర్చీలకి రెండు వందల అమ్మేశాడు అప్పుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న స్టూల్స్ మధ్యలో ఆ దారిలో వేసి అదే ధరకి ఆ అక్కడ కూర్చోబెడతాడు కానీ లే పాప వెళ్తారు లెటర్ స్పూల్ దివ్ సమ్ స్పేస్ ఫర్ హిమ్ టు సీట్ ఇన్ ఆ విధంగా మందాధికారుల కోసం సరే రాని ఆయన నిన్ను అసలే కాదన్నాం ఎందుకు కొద్దిగా కొద్దిగా అకామిడేట్ చేస్తారు అధికంగా అకామిడేట్ చేయాలి ఎందుకంటే అధికంగా అకామిడేట్ చేస్తే మీరు పూల మొక్కల తోటలోకి కలుపు మొక్కల్ని అకామిడేట్ చేసినట్టుగా ఉంటుంది అప్పుడు ఈ పూల మొక్కలు ఉండవు ఇంకా కలుపు మొక్కలే మిగులుతాయి ఆఖరికి ఆ సమస్య ఉంటుంది ఒక్క పిసర్ అకామిడేట్ చేస్తారు కానీ గౌడపదాచార్యులు కొద్దిగా అకామిడేట్ చేస్తే సంతోషం అంతే కాబట్టి యథార్థంగా ఈ ఈ ఐంద్రియక అనుభవాన్ని బేసిస్గా చేసుకుని పరమార్థాన్ని నిర్ణయించే ప్రయత్నము సరికాదు ఐంద్రిక అనుభవము అంటే వీడికి పంట పండాలి రాజుగారిని ప్రే రాజుగారికి సేవ చేశారనుకోండి రాజుగారేమో వరం ఇస్తుంది ఏదో నీకు అగ్రహారం ఇచ్చే అనుభవం అంటాడు లేకపోతే నీకు ఏదో మాయా మా కుమార్తె వివాహం చేసుకుంటున్నాం ఏదైనా ఇప్పించండి అంటే సరే లేదా రెండు బస్తాలు బియ్యం ఇచ్చారు పాపం అంటాడు ఏదో రాజుగారి పాపం ఏదో ఉదారంగా ఉంటాడు ఎటొచ్చి ఆయన కొంత మనస్సుని సంతృప్తి పరిచేట్లా చేయాలి అదేవిధంగా సేమ్ ప్రిన్సిపుల్ పీపుల్ అప్లై టు గాడ్ గాడ్ అక్కడ కూర్చుని ఉంటాడు మన మన వ్యక్తిగత జీవితాల్లో హస్తక్షేపం చేయటానికి సిద్ధంగా ఉంటాడు ఏమండే ఎలా హస్తక్షేపం చేస్తాడు మనం కనుక ఆయన్ని సంతోషపెడితే అనుకూలంగా చేసి పెడతాడు మనం కనుక సంతోషపెట్టకపోతే పని కట్టుకుని చెడకూడతాడు దిస్ కైండ్ ఆఫ్ ఎ గాడ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ రాగద్వేషాలు వచ్చేస్తాయి ఇదేముంది అలాగా ఉండదు ఎప్పుడు కూడా ఎందుకంటే శ్రీకృష్ణుడు స్పష్టంగా కుండవగలుగుతున్నట్టు చెప్పాడు గీతలో నమే ద్వేష్యోస్తి న నాకు ఇష్టమైన వాడని ఒకడు ఇష్టము కానివాడని మరొకడు లేడు సూర్యుడులాగా సూర్యుడు అగ్ని అగ్నికి ఎవళ్ళు ఇష్టమైన వాళ్ళు ఆ ఇష్టం కాని వాళ్ళు ఎవరు లేరు చలికాలంలో అగ్నికి దగ్గరగా వెళ్తే వెచ్చగా ఉంటుంది వేసవి కాలంలో అగ్నికి దగ్గరగా వెళ్తే ఒక్కపు వస్తుంది అందరికీ సమానం దీంట్లో వీడు వాడు అనే లేదు కొంతమంది ఏమంటారంటే మేమింత పుణ్యకర్మలు చేసాం కదా మాకెందుకు రావాలి ఈ పరిస్థితి అని ఏదో కష్టం వచ్చినప్పుడు అరే ఆ కష్టం అది నేచర్స్ లా వస్తుంది నువ్వు చేసే పుణ్యకర్మల్ని అదేమో రెస్పెక్ట్ చేయదు ఈ పుణ్యకర్మల ఫలం మరోపుడు వస్తుంది నేచర్ నేను పుణ్యకర్మలు చేసే అగ్నిహోత్రంలో హోమం చేస్తుంటే చేయి కాలింది వాడికి అదేవితే నేను అగ్నిహోత్రంలో హోమం చేస్తుంటే చేయేందుకు కాలేదు నేను అడగకూడదు ఆ లాస్ లాస్ ఆఫ్ ఫైవ్ డిఫరెంట్ అంతే నువ్వు హోమం చేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలంటే ఈ హోమం చేసిన పుణ్యం ఎప్పుడో తర్వాత వస్తుంది ఇప్పుడు చేయి కాలిపోవడం ఖాయం కాబట్టి లాస్ ఉంటాయి అంతర్యామి అంతర్యామి అంటారు ఆ విధంగా ఈశ్వరుడు అంతర్యామి రూపంగా ఉండి ఫలాన్ని ఇస్తాడు తప్ప అంతేగాని ఈ లోకల్ కింగ్ని సంతోషపెడితే లోకల్ కింగ్ కూడా ఇలా చేయకూడదు ఎవడైనా వెళ్ళి బాగా పొగిడేననుకోండి వాడికి డబ్బు ఇవ్వడం పొగడలేదనుకోండి జైల్లో పెట్టండినాం అలా ఉండకూడదు కదా కాబట్టి ఆ ఇంద్రియ అనుభవాన్ని బేసిస్గా మీరు ఆ పరమార్థాన్ని మీరు అంచనా వేసి ప్రయత్నం చేయవద్దు కాబట్టి మీరు ఈ విధంగా అంతా భేదం ఉన్నది కనుక ఈ భేదమే సత్యమని ఇంద్రియాల ద్వారా తెలుస్తోంది కాబట్టి సత్యమని ఈ భేదమంతా ఈశ్వరుడి నుంచి యథార్థంగా వచ్చిందని ఈశ్వరుడు ఒకటైతే మరి ఇంత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశ్వరుడు నిజంగానే పగిలి వచ్చిందని ఇలా చెప్పినట్లయితే అజం కథం భవేత్ ఈశ్వరుడు అజుడు అనే మాటకు అర్థం ఎందుకుంటుంది భాష్యకర్లు ఏమంటారు చూద్దాము ఎత్ పరమార్థ సత్ అద్వైతం మాయయా భిద్యతే ఇప్పుడు కొంతమంది ఏమని చెప్తారంటే అద్వైత పరమాత్మయే అద్వైత పరమాత్మయే ద్వైత రూపముగా ప్రకటమైనది అని చెప్తారు అది వినడానికి బాగానే ఉంటుంది కానీ అద్వైయ పరమాత్మయే ద్వైత రూపంగా ప్రకటమైతే అద్వైతరమాత్మ ఎంత సత్యమో ద్వైతం అంత సత్యం అవ్వాల్సి ఉంటుంది అప్పుడు అద్వైతం ఏమిటి ఇంకా నా మహాద్వైతం అలాంటి అద్వైతమేమి ఉండదు కాబట్టి పరమార్థ సత్ పరమార్థమైన సద్రూ సద్ఘనము అంటే ద బింగ్ అదే నామరూపాత్మకంగా వస్తుంది తప్ప మిత్ మాయా మాయాశక్తి చేత దాని భేదం ఏమి రాదు అదే అద్వైతం అది భిద్యతే విడిపోయింది అనేకంగా విడిపోయింది అంటే యథార్థంగా విడిపోయిందని మీరు అనుకోకూడదు మాయయా భిద్యతే ఇది ఎలాగంటే వెరీ సింపుల్ ఆ ప్రాజెక్టర్ కాంతి ఒక్కటే కానీ తెర మీదకి వచ్చేప్పటికీ అదే కాంతి అనేకంగా ముక్క ముక్కలుగా విడిపోయింది నిజంగా విడిపోయిందా నిజంగా ఏం విడిపోలేదు సో ఆ తెర మీద కనపడే భేదము అసత్యం కాబట్టి మాయయా భిద్యతే అని మాత్రమే మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు సముద్రము తరంగముల రూపంగా విడిపోయింది అని చెప్పకూడదు అంటే సముద్రం సత్యమవుతుంది తరంగాలు సత్యమవుతాయి సముద్రంలో తరంగాలు భాషించే అంతే సముద్ర సముద్రం వైపు నుంచి చూస్తే తరంగాలు ఉండవు మన దృష్టి నుంచి చూస్తే సము తరంగాలు వచ్చాయి సముద్రం నుంచి తరంగాలు పుట్టేయి అంటే సముద్రం కారణము తరంగములు కార్యము ఆ రకమైన వ్యవస్థ ఏదో చేసుకుని మనం దాని ఏదో చర్చ చేస్తాం వాస్తవంలో సముద్రము సత్యము అద్వయము తరంగములు అనేకములుగా భాషిస్తాయి కానీ అనేకత్వం మిథ్యా తరంగములు అంటూ ఏమీ లేవు మీరు అనుకున్నారు తరంగములని ఇప్పుడు మీరు ఎప్పుడైనా సముద్రానికి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ సముద్రం ఉందా తరంగాలు ఉన్నాయా లేక సముద్రము ప్లస్ తరంగములు ఉన్నాయా ఏముందండి సముద్రం ఉందండి తరంగాలు ఉన్నాయని మీరు అనుకున్నారు మీరు అనుకున్న తరంగాలని కార్యంగాను సముద్రాన్ని కారణంగాను చేసి వాటి మధ్యన ఒక కారణకార్య సంబంధాన్ని మీరు వి విమర్శ చేసి ప్రయత్నం మీరు చేసుకున్నారు అక్కడ తరంగంలోనేవి లేనే లేవు అవి అజ్ఞానం చేత మాయ చేత ఉన్నట్టుగా కనపడటమే అంచేతనే సత్యానికి మిథ్యకి సంబంధమేముంటుంది ఇప్పుడు త్రాడు పామును చూస్తారు ఆ పాముకి ఆ త్రాడుకి సంబంధం రిలేషన్షిప్ ఏమి ఏమీ రిలేషన్షిప్ ఉండదు ఎందుకంటే పామేమో మిథ్య రజ్జువు సత్యం సత్యానికి మిథ్యకి సంబంధం ఏమీ ఉండదు సో సముద్రానికి తరంగాలకి కూడా సంబంధం ఏమీ ఉండదు కానీ దీంట్లో ఉండే రహస్యం ఏమిటంటే సత్యవస్తువు అసత్య వస్తువుని కనపడేట్లా చేస్తుంది కనపడటానికి ఆశ్రయం అవుతూ ఉంటుంది కనపడేట్లా చేస్తుందంటే పని కట్టుకుని చేస్తుందని కాదు అసత్య వస్తువు కనపడటానికి సత్యవస్తువు ఆశ్రయం అవుతుంది రజ్జువు సర్పభ్రాంతి మీరు సర్పమని భ్రమపడ్డానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు రజ్జువుకు అభ్యంతరమైన లేదు సరే కానీ నువ్వు సర్పవాని భ్రమపడతాను అంటే పడు రజ్జువు ఉండాలి రజ్జువే లేదనుకోండి సర్పముని భ్రమెల్లా పడతారు వీడు సర్పభ్రమపడడానికి సిద్ధంగా ఉంటాడు నిజంగా నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే సైకాలజీ వీడు పావని భయపడ్డానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి వీడి భయాన్ని సాకారం చేయడం కోసం రజ్జువు వీడిని అనుగ్రహిస్తుంది సరేనమ్మా నువ్వు నువ్వు భయపడడానికి అంత ఉబ్బలాట పడుతున్నావు సరే భయపడు అని రజ్జువు తన యొక్క ఉనికిని అనుగ్రహిస్తుంది రజ్జువు యొక్క ఉనికి యొక్క అనుగ్రహం చేత వీడు సర్పమని భయపడి గింతులు వేస్తూ ఉంటాడు అంతే అంతే రజ్జువు యొక్క అలాగనే ఈశ్వరుడు పరమాత్మ కూడా నువ్వు జగత్తు నానా అని భ్రమపడతాను అంటే ఆ సద్రూపంగా సర్వమునందు అంతర్యామి రూపంగా ఉండి సరే నువ్వు భ్రమపడతానో ఉబ్బలాట సరే భ్రమపడు అని ఆ భ్రమపడడానికి కావలసినటువంటి అధిష్టానాన్ని అనుగ్రహిస్తుంది అంతే అంతకుమించి ఇంకా వేరే ఏమీ ఉండదు కాబట్టి ది రియల్ ఎనేబుల్స్ ది అన్యల్ టు అపియర్ అండ్ డిసపియర్ నథింగ్ మోర్ దాన్ దాట్ వాటికి ఏమీ సంబంధం ఏమీ ఉండదు తర్వాత మీకు ముందు టైము ఉండాలి టైము అనే భ్రమ కలగాలి ఇ తరంగము కనపడాలంటే కూడా మీరు కేవలము నీరుని మాత్రమే చూస్తే మీకు తరంగ జ్ఞానం కలగదు నీరు చూడాలి ఆ నీటిని టైమ్ వైజ్ యాక్సిస్లో పెట్టి దేశకాలముల చట్టంలో దాన్ని ప్రవేశపెట్టి చూడాలి మీరు ఈ దేశకాలముల చట్టం మనస్సులో ఉంటుంది నీటి యొక్క జ్ఞానాన్ని కన్ను మనస్సుకి అందజేస్తుంది సో ఆ మనస్సుకి కన్ను అందజేసిన నీటి యొక్క జ్ఞానాన్ని మనస్సు ఏం చేస్తుందంటే దేశకాలములనే చట్టంలో బిగుస్తుంది అంటే అది ఎలా చేస్తుంది ఈ క్షణంలో దర్శనము పక్క క్షణం దర్శనము ఆ పక్క క్షణం దర్శనము అనలా కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి వీటన్నిటినీ స్టోర్ చేసి ఇంటగ్రేట్ చేసి ఒక స్ప్రెడౌట్ దర్శనాన్ని మనస్సు మనకు అందజేస్తుంది ఆ స్ప్రెడౌట్ దర్శనానికి తరంగము అని పేరు అర్థమైందండి పాయింట్ అక్కడ కన్నుని మనస్సుని పక్కన పెట్టి కన్నుని ఓ కన్ను నువ్వేం చూస్తున్నావు అంటే నీరును చూస్తున్నానని చెప్తుంది మనస్సును కూడా జోడించేపటికి ఆ రూపజ్ఞానము రూపజ్ఞానం ఉండాలంటే మీకు ఒక కొంత సమయం ఉండాలి ఈ ఇలా పైకి లేచి కొంత టైం పడుతుంది కాబట్టి ముందు కాలము సత్యమనే భ్రమ వీడికి కాలము సత్యము కాదు కాలము ఇప్పుడు ఈ క్షణమున్నది ఈ క్షణము క్షణమే సత్యం ఏ కానీ మీకు ఈ క్షణము క్రితము క్షణము యొక్క స్మృతికి ఈ క్షణాన్ని జోడించారనుకోండి అప్పుడు ఏమంటుంది క్రితము క్షణం పూర్వక్షణం అవుతుంది ఈ క్షణం ఉత్తరక్షణం అవుతుంది పూర్వక్షణం ఉత్తరక్షణం అనేవి ఏం లేవు కానీ మీరు ఆ స్మృతి మెమొరీని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో పూర్వక్షణము ఉత్తర క్షణము అనే సీక్వెన్స్ సక్సెషన్ ఒకటి వస్తుంది ఆ మనస్సు క్రియేట్ చేస్తుంది ఆ క్రమాన్ని మనస్సు సృష్టిస్తుంది ఎప్పుడైతే క్రమాన్ని సృష్టించిందో ఆ క్రమం నుండి కాలము ఆవిర్భవిస్తుంది కాబట్టి స్మృతి క్రమము కాలము అప్పుడు భేదము స్మృతి ఉండాలి స్మృతిని బట్టి క్రమం నిర్ధారితమవుతుంది క్రమాన్ని బట్టి కాలం నిర్ధారితమవుతుంది కాలాన్ని బట్టి భేదము నిర్ధారితమవుతుంది ఇప్పుడు ఉన్న జలంలో వీడు అనేక తరంగములను ఈ విధంగా దర్శిస్తాడు అక్కడ అనేక తరంగాలు ఏం లేవు జలం ఒక్కటియే గలదు ఎప్పుడైతే అనేక తరంగాల్ని దర్శిస్తాడో ఈ అనేకములైన తరంగాలు దేని నుండి పుట్టేయి అని ప్రశ్న వేస్తాడు అనేక తరంగాలు లేనివి ముందు దర్శించటం ఇది ఎలా ఉందంటే పామును చూసి పాము త్రాచుపామా కట్ల పామా అని మీమాంస చేసినట్టు ఉంటాయి అరే అక్కడ పామే లేదా బాబు అక్కడ త్రాడు ఉన్నది సో ఆ విధంగా నేడ చూసి దెయ్యం అంటాడు ఇది బ్రహ్మరాక్షసయా పిశాచమా ఆడదెయ్యమా మగదెయ్యమా అని విచారం చేస్తారు జనాలు నిజంగా క్యా బాధ్యం మనుషులు మనుషులు అంటే ఎవడో కాదు మనమే ఈ బలహీనతలన్నీ మనకే ఉంటాయి ఎప్పుడు బలహీనతని సపోర్ట్ చేయకూడదు బలహీనతను సపోర్ట్ చేస్తే అపకారం చేసిన వాళ్ళ ఉంటాం అలాంటి పొరపాటు చేయకూడదు ఎందుకంటే మనిషి ఎప్పటికైనా బలహీనతని త్రోసిపుచ్చి ధృతిమాన్ ధైర్యశాలిగా జగత్తుని జీవితాన్నే ఎదుర్కోవాలి జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ బలహీనమైన మనస్సుతో అంధవిశ్వాసాలలో పడి ఉండి అది పద్ధతి కాదు కాబట్టి ఆ వీక్నెస్ ఆఫ్ మైండ్ని అటాక్ చేయాల్సి ఉంటుంది వస్తువు కాబట్టి ఇక్కడ మాయయా భిద్యతే ఇల్యూషన్ ఆఫ్ టైమ్ కాలము అనే ఒక భ్రాంతి ఆ స్మృతి ప్రవాహాన్ని బట్టి ఎప్పుడైతే మీకు కలిగిందో దాన్ని బట్టి భేదభ్రాంతి కలుగుతుంది ఎందుకంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీ స్వరూపము మనస్సు కాదు మనస్సులో ప్రవాహంగా ఉండే ఆలోచనల ప్రవాహము అది మీ స్వరూపం కాదు ఆ ప్రవాహము చేత నిర్ధారింపబడే జగత్తు సత్యం కాదు ఆ ప్రవాహము నిర్ధారించే వ్యక్తిత్వము కూడా సత్యం కాదు ఈ జగత్తు ఈ వ్యక్తిత్వము ఏ అవ్యక్త ఆత్మచైతన్యం నుంచి ఆవిర్భవిస్తున్నాయో అది ఏ సత్యము అది కాలమునొక అతీతమైనది ఈ సత్యాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు సంగతి ఒకటి అర్థం అవుతుంది అదేమిటంటే మీ స్వరూపం నుంచి మీరు ఏనాడు జారిపోలేదు అని తెలుస్తుంది ఇప్పుడు కూడా ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఏమైనా ఎలా ఉంటుందో తెలిసిన ఎలా ఉండదంటే ఇదిగో ఇంతవరకు నేను అజ్ఞానంలో ఉంటేనే ఇప్పుడు ఈవేళ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు జ్ఞానిని అయ్యాను అని ఉండదు అనుభవం అలా ఉండదు అనుభవం ఎలా ఉంటుందంటే అరే ఈ సత్యం నాతోటే ఉంది అసలు ఎల్ల వేళలా ఉన్నది అని అనుభవం మెడలో ఉన్న నెక్లెస్ని పోగొట్టుకున్న యువతి ఆ మెడలో ఉన్న నెక్లెస్ని తెలుసుకున్నప్పుడు ఏమనుకుంటుంది ఇంతవరకు లేని నెక్లెస్ ఇప్పుడు నాకు దొరికిందనుకుంటుందా అలా ఉన్నదా అనుభవం అను అరే నేను పొరబడ్డాను ఇది నాకు ఎప్పుడూ దూరం కానేలేదు అని అనుకుంటున్నాను జ్ఞాని యొక్క అనుభవం కూడా ఆ విధంగానే ఉంటుంది తప్ప ఇప్పుడు కొత్తగా నేను జ్ఞానిని అయ్యాననే అనుభవం ఉండదు చేతనే ఆత్మజ్ఞానం ఉన్నది చాలా క్రిటికల్గా ఉంటాయి మంచిది కాబట్టి ఆ స్వరూపాన్ని వాడు తెలుసుకున్నప్పుడు ఆ స్వరూపంలో ఏ రకమైన భేదములు మంచి ఆ లేవు అనే సత్యాన్ని కూడా ఆటోమేటిక్గా తెలుసుకుంటాడు కాబట్టి ఈ అజ్ఞానావస్థలో కానవచ్చే జగత్తు యొక్క నానాత్మంతా కూడా మాయతప్ప యథార్థం కాదు మాయయా భిదే తైమిరికాచంద్రవత్ రజ్జు సర్పధారాదిర్భేదైరివామాధత నిరవయవత్మన ఇప్పుడు దీనికి దృష్టాంతం ఏంటంటే అంటే అద్వయ పరబ్రహ్మ మాయ చేత అనేకముగా పగిలినది అనేకముగా ప్రకటమైనది అన్నదానికి దృష్టాంతం ఏంటంటే ఏతత్ ఇది ఎటువంటిది ఎలా ఉంటుందంటే తైమిరిక అనేక చంద్రవత్ తైమిరిక అంటే కళ్ళకి వచ్చే ఒక వ్యాధి దానికి ఏదో పేరుంది దాన్ని ఏమంటారంటే రేజీకటి కామె కాదు రేజీకటి తమర్లంటే సమ్ ఇన్ఫెక్షన్ అది నైట్ బ్లైండ్నెస్ వాటికి రాత్రిపూట చంద్రుడికేసి చూస్తే ఐదారు బింబాలు కనపడతాయి ఎప్పుడు కూడా కళ్ళజోళ్లు లేకుండా చూస్తే మనకే ఇంత చంద్రుడు ఇంత చంద్రుడి కనపడతాడు అంటే అలుక్కుపోయినట్టు కనపడుతుంది అంటే లైన్స్ అలా ఫిక్స్డ్ లైన్స్ కనపడవు అలుక్కుపోయినట్టు కనపడుతుంది చంద్రుణ్ణి మీరు కనుక టెలిస్కోప్లో చూస్తే చంద్రుడి మీద ఉండేటువంటి ఆ క్రేటర్సు పర్వతాలు చూడచ్చు నిజంగా అలా చూడడం వల్ల అసలు మీ విషంలోనే మార్పు వచ్చేస్తుంది చందమామ చందమామని పాటలు పాడుకున్నట్టుగా ఏమి ఉండదు ఆ లక్ష వేరు ఈ వేరు చంద్రుణ్ణి చూస్తే ఇక్కడ నుంచి అలా దూరంగా అన్నపూర్ణ థియేటర్లు వెనకాల పర్వతశ్రేణి ఉంది చూసారా పర్వతాలయం కాదు గుట్టలు అలా కనపడుతుంది చంద్రుడు అప్పుడు మీకు క్రేటర్స్ కూడా కనపడతాయి ఈ పర్వతాలు క్రేటర్స్ లోయలు ఇవన్నీ కనపడతాయి అదే అదే చంద్రుడు అంటే ముక్కు మీద వేలేసుకుంటా ఎందుకంటే చంద్రుడు అనేప్పటికీ ఒక రకమైన సెంటిమెంటల్ థింకింగ్ ఒకటి ఉంటుంది చంద్రుడు అమృత స్వరూపుడు అక్కడ ఒక తేనె పట్టులో ఉంటాడు ఆయన్ని పిండితే అమృతం వస్తుంది అమృతాన్ని దేవతలు తాగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఈ రాహువో కేతువో వచ్చి మా చంద్రుడిని కొరుక్కు తినేస్తూ ఉంటాడు అని ఇలాగ మనం ఏదో కొంత సెంటిమెంటల్ అన్నీ పెట్టు కూర్చుంటాం అటువంటి పరిస్థితిలో ఈ టెలిస్కోప్ ఇచ్చి చంద్రుడిని చూపిస్తే వాడికి కొంతమంది ఏమన్నారంటే అది చంద్రుడు కాదు పొమ్మన్నారు అర్థమైందా మీకు ఎందుకంటే ఆ సెంటిమెంట్ యొక్క బలం చేత అది చంద్రుడేమిటి చంద్రుడు అదేం కాదు పోమన్నారు మీరు ఏదో మోసం చేస్తున్నారు అది చంద్రుడు కాదన్నారు అసలు ఈ అపోలో వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళలేదు ఇదంతా మోసం అమెరికా వాడి దగ్గ అని చెప్పి చెప్పారు ఆ హాలీవుడ్లో అలాంటివి చూపిస్తారో అదేమి చంద్రుడు కాదు చంద్రుడు అలాగే ఉండడు అని చెప్పారు ఈ మాట నిజానికి ముస్లిమ్స్ అన్నారు ఆర్థడాక్స్ హిందూస్ అన్నారు జయంలో కూడా అన్నారు ఎందుకంటే వీళ్ళు ఒక సెంటిమెంట్ ఒక భావన పెట్టుకూర్చుంటారు ఆ ఇంద్రియాలకు అలా చూసినప్పుడు అలా అదోలా కనపడుతుంది దాని చుట్టూ కథలు అల్లుకుంటారు అవన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతాయి కరెక్ట్ తత్వం దగ్గరికి ఈ అద్వైతం అలాంటిది కాబట్టి ఈ డజంట్ రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్ భూమి కూడా అలాగే కనపడుతుంది చంద్రుడి చూస్తే అలాగే కనపడుతుంది గ్రహాలన్నీ అలాగే ఉంటాయి ఇక ఒక రకం కాదులండి ఇంకా దాంట్లో దాంట్లోకి దిగితే అదే అది దా దాన్ని విమర్శించటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ తైమిరికు తైమిరికుడికి అంటే రేజీకటి గలవాడికి నేత్రదోషం గలవాడికి అనేక చంద్రులు దర్శనమిస్తారు ఇందాక నేను చెప్పాను చూడండి సముద్ర తీరానికి వెళ్తే వీడికి అనేక తరంగాలు దర్శనమిస్తాయి తప్ప అద్వైయ సముద్రం దర్శనం ఇవ్వదు ఎందుకంటే వీడు అలాగా దానికి దానికి ట్యూన్ అయ్యి ఉంటాడు మీరు దాన్ని రివర్స్ ట్యూనింగ్ చేస్తే మీకు తరంగాల దర్శనం ఇవ్వవు తరంగాలు ఉంటాయి దారింది బ్యాక్గ్రౌండ్ మీకు ఫోకస్లో అనంతమైన సముద్రం మీకు ఫోకస్లోకి వస్తుంది అలాగే అభ్యాసం చేయాలి అంతేగాని తరంగాలు తరంగాలు ఏమిటి చూస్తారు తరంగాలనే తరంగం అనేదే మిథ్యా తరంగం అక్కడ బయలుదేరి ఇక్కడికి వస్తుందని ఒక భ్రమ ఉంటుంది ఏది ఎక్కడి నుయా ఏది ఎక్కడికి రాదు ఎక్కడున్న నీరు అక్కడే ఎగిరి ఉంటుంది అంతే ఎనీవే సో ఆ నానాత్వము ఎలా వచ్చింది మాయ చేత కల్పితమైన అనేక చంద్రత్వమే తప్ప వాస్తవంలో అనేక చంద్రులు లేరు అలాగే రజ్జు సర్పధారాది భేదైరివా ఇప్పుడు రజ్జు ఉంది ఒకటి చూసి సర్పం అన్నాడు ఇంకొకటి చూసి మాలన్నాడు ఇంకొకటి చూసి కట్టి అన్నాడు ఇన్ని భేదములు ఆ రజ్జువు నుంచి ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి ఏమిటి పుట్టుకొచ్చాయి ఏది పుట్టుకురాలేదు మాయ మాయ చేతను పుట్టుకొచ్చాయి అంటే ఏది పుట్టుకురాలేదు అని అర్థం అదే సో అలాగే పరమార్థంగా ఆత్మయందు ఈ భేదము ఉండదు పరమార్థత నిరవయవ్ ఆత్మన ఎందుకంటే ఆత్మస్వరూపము చైతన్యము సవయవం కాదు అది పగిలి అనేకం అవ్వాలి అంటే సవయవమై ఉండాలి అవయవములై ఉండాలి సో ఆ పరమాత్మ అది కాలంతో మారేది కాదు అది సవయవ ద్రవ్యమైతే ఒక కాలంలో ప్రశాంతంగా ఉండి మరో కాలంలో పట్టుముని పగిలి పది మొక్కలు అవుతుంది పరమాత్మ చైతన్యము సవయవ ద్రవ్యం కాదు కాబట్టి దాన్ని సవయవ ధర్మాలని దాని ఏందో ఆరోపించి ఇదిగో ఈ పరమాత్మ అనేకముగా అయింది నిజంగా అయింది అదేమీ సరికాదు ఒకవేళ నిజంగా అయ్యిందనుకోండి అప్పుడు ఈ సవయవ ద్రవ్యము అది వినాశ అవుతుంది తప్ప నిత్యము కాలాతీతము ఎన్నటికీ కాలేదు కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మ నిజంగా మార్పు చెంది జగత్తు వచ్చింది అన్నప్పుడు పరబ్రహ్మ సవయవము కాలంలో మార్పులు చెందేది అవుతుంది అటువంటి పరబ్రహ్మ అమృతము ఎన్నటికీ కాలేదు ఎందుకంటే పరిణామశీలము కలిగిన వస్తువును పట్టుకుని మీరు దాన్ని అమృతము అవినాశి అని నిలబెట్టటము అది సంభవం కాదు ఆ ప్రయత్నమే వ్యర్థం కాబట్టి పరమాత్మ ఎందు ఎటువంటి మార్పులు ఉండదు తర్వాత ఇప్పుడు పరబ్రహ్మ ఉంది ఆ పరబ్రహ్మ మాయాశక్తిని మా తర్వాత అదే తనని తాను ఇలాగ విడగొట్టుకుంది ముందు మహత్తత్వం కింద విడిపోయింది ఆ తర్వాత మరో రకంగా విడిపోయింది మరో రకంగా విడిపోయింది ఈ స్టేజీ ఆ స్టేజీ అని ఇలా స్టేజ్ కింద డిస్క్రైబ్ చేస్తాం ఓ మోడల్లో ఓ టైప్ ఓ పరిస్థితిలో అలా డిస్క్రైబ్ చేస్తాం ఆ డిస్క్రిప్షన్ అంతా సత్యం అనుకోకూడదు అదంతా కూడా అర్థం అదే అంతా మీరు ఐతిరేయ భాష్యంలో ఇవన్నీ శంకరుల ఐతిరేయ భాష్యం చాలా గంభీరంగా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుందంటే ఈ బ్రహ్మరంధ్రం ద్వారా పరబ్రహ్మ లోపలికి ప్రవేశించింది అని మాట ఉంటుంది వీడు పూర్వపక్ష ప్రశ్న అడుగుతాడు ఆ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించడం ఏమిటి ప్రవేశించడానికి ముందే పరబ్రహ్మ ఉండాలేమో కదా అక్కడ పరబ్రహ్మ లేని స్థానమే ఉండకూడదు కదా మరి ప్రవేశం ఏమిటి అని అడుగుతాడు అడిగితే శంకర్లు సమాధానం చెప్తారు చూడు నువ్వు అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇది ఒక్కటే అడిగావు నువ్వు చాలా ప్రశ్నలు ఉన్నాయి పరబ్రహ్మ అద్వయ పరబ్రహ్మ ఇంత జగత్తుగా ఎలా అయింది ఈ భేదాలన్నీ ఎందుకు వచ్చాయి అంతకుముందు లేని చోట ప్రవేశించడం ఎలా కుదురుతుంది సర్వవ్యాపకం కదా అని నువ్వు అడిగావు ప్రశ్న అడిగావు ఇంకా నువ్వు అడగాల్సినవి నీకు కొన్ని సూచన ఇస్తాను ఇంకా అని ఇంకో అరగదని ప్రశ్నలు అడుగుతారు అడిగి ఇవన్నీ అడగాలి నువ్వు అది ఒక్కటే అడిగేవేవి నువ్వు అంటారు అంటే అప్పుడు పూర్వపక్ష అంటాడు మరైతే చెప్పు నువ్వు నేను ఒక్కటే అనుపత్తి అనుపత్తి అంటే ఇర్రేషనల్ డదన్ ఫిట్ ఇన్ ది లాజిక్ అటువంటిది ఏదో ఒకటి ఉందనుకుని నేను అన్నాను నువ్వేమో ఐతరేయో ఉపనిషత్ వాక్యాలను చూపించి ఒకటి కాదు పది ఉన్నాయంటున్నావు అయితే ఇవన్నీ కూడా అనుపపత్తి అని పూర్వపక్ష అడుగుతాడు అంటే చూడప్పమా అదంతా కథ అది అర్థవాద నువ్వు అర్థవాదంటే ఏమిటో తెలుసుకుంటే నీకు సమస్య ఉండదు అర్థవాదం తెలుసుకోకుండా అదంతా కూడా తూచా తరక లిటరల్గా జరిగిందని నువ్వు అనుకుంటే అన్ని సమస్యలే నీకు అదంతా అర్థవాద మరి అది అర్థవాదం అయితే సత్యం ఏమిటి నువ్వు అలా అన్నావు బాగుందిరా కూర్చొని చెప్తాను అని మొదలుపెట్టి చెప్తాను అర్థవాదాలని మీరు అర్థవాదాలు ఉంటాయి వాటిని అర్థవాదులు అంటే ఆఖ్యాయిక ఆఖ్యాయికి ఎప్పుడూ ఓ మెసేజ్ ఉంటుంది మనం ఇక్కడ చూసాం కదా ఇంద్రియాలన్నీ కలిసి సమావేశమయ్యాయి దాంట్లో చక్షురింద్రియము మాట్లాడింది ఇలాగా చక్షురింద్రియం చూస్తుంది మాట్లాడదు అలా ఉంటాయి కథలు ఇంకా అక్కడ నుంచి అది ఏదో సినిమా స్క్రిప్ట్ లాగా ఉంది కాబట్టి అలాగా అవన్నీ లిటరల్గా ఉన్నాయని అనుకోవడము అది సరికాదు ఇది ఈ ఈ కథలని లిటరల్గా తీసుకోవటం వల్ల ధర్మానికి హాని కలుగుతుంది అని ధర్మానికి ఉండే ఆ స్ట్రెంగ్త్ వీక్ అయిపోతుంది అని చాలామంది మహాత్ములు హెచ్చరిస్తూ వస్తున్నారు అలా హెచ్చరికలు ఉంటున్నాయి సమాజంలో కథల మీద పోతూ ఉంటారు మొత్తం మతం అంతా కూడా మొత్తం రిలీజియన్ అంతా కూడా కథల మీద బేసై నడిచిపోతూ ఉంటుంది కేవలం స్టోరీస్ మీద బేసై నడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు రాముడు స్టోరీ కృష్ణుడు స్టోరీ అలాంటి ఇప్పుడు షిరిడీ బాబా గారిని ఆరాధించేవాళ్ళు నిన్న కాక మొన్న ఉండేవారు అక్కడ ఆయన చుట్టూ కథలు అల్లేసుకుని ఆ కథలన్నీ ఓ పుస్తకం కింద ప్రింట్ చేసేసుకుని దాని మీద ఒక రిలిజియన్ నడిపించేస్తూ ఉంటారు ఒక ఆయన రైల్వే స్టేషన్లో దిగాడు దిగేప్పటికే వర్షం వచ్చేస్తుంది ఇంక నేను ఊళ్ళోకి వెళ్ళలేకపోతానేమో అనుకున్నాడు ఈ లోపల గుర్రబండి అతను వచ్చాడు అంటే అప్పటికి ఇంకా గుర్రబళ్ళు ఉండేవి అర్థం ఆ కథ ఇప్పుడు రాసుంటే ఈ లోపల ఆటోవాడు వచ్చాడు అని రాసి ఉండేవాడు ఆ గుర్రబండి వాడేమో నేను అక్కడికే షిరిడీయే వెళుతున్నాను వస్తావా అని అడిగాడు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అంతకుముందు అక్కడ లేదు బండి ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు హఠాత్తుగా కనపడింది ఆశ్చర్యపోయాను సరే వస్తానన్నాను ఎంత ఇస్తా ఉంటే ఎంతో కొంత అన్నాడు తలపాగా చుట్టుకుని ఉన్నాడు తీరా వెళ్ళి షిరిడిలో దిగిన తర్వాత మళ్ళీ బండి కనపడడం మానేసింది అప్పుడు నాకు అర్థమైంది బాబాయే బండి తీసుకుని వచ్చారు అని ఇది ఒక కథ who who is going to verify it nobody verifies into verification he thinks that is how it happened so ee rakamaina gathala chuttu oka religion nirmanam aipothundi avanne literally true anti seskun dantlo edaina message unte ippudu nen cheppina gathalo message ledu na moham ledhu ev ledhu evo konni gathallo chinna message unde avakasam untundi that message you are welcome to take it but you cannot take it literally కాబట్టి ఏదో యథార్థంగానే ఈ జగత్తంతా ఈశ్వరుడు నుంచి బయటకు వచ్చేసింది అంటే ఈశ్వరుడు సవయవుడు వినాశే అయిపోతాడు సవయవం అవయవ అన్యథాత్వేన భిద్యతే ఇప్పుడు సవయవ ద్రవ్యం పగిలి అనేకమవుతుంది ఆ పగలడం ఎలా అవుతుంది ఆ ఉన్న అవయవముల పొందిక ఏదైతే ఉందో ఆ పొందికంతా డిస్టర్బ్ అయిపోయి అవయవాల యొక్క సన్నివేశము స్ట్రక్చర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఆ విధంగా ఒకటి సవయవ ద్రవ్యం పదవుతుంది ఆ రకంగా పరబ్రహ్మ ఏంటి అంటే అటువంటి పరబ్రహ్మ అజయమని ఎలా చెప్తావు అది వినాశ అయిపోతుంది కాబట్టి ఆర్గ్యుమెంటు నిలబడదు యథామృద్ ఘటాది భేదైలో ఎంత ముద్ద మట్టి ముద్ద ఉంటుంది దాని ఆ దాంట్లో మార్పులు వచ్చి దాని సవయవ ద్రవ్యం కాబట్టి దాంట్లో మార్పులు వచ్చి ఘటాలు మూకుళ్ళు ఇవేవి శరావంలో అనేకంగా అవుతుంది అదే ముద్ద అలాగే పరబ్రహ్మ ఈ జగత్తుగా అయింది పంచభూతాలుగా అయింది మరొకటి అయింది మరొకటి అయింది అంటే అది ఏదో ఓ అంశంలో బాగానే ఉంటుంది చెప్పడానికి అంటే దాని అర్థం ఏమిటి ఈ పృథివీ అని ఉంది నువ్వేది పృథివీ అనుకుంటున్నావో అది పరబ్రహ్మ నుంచి వచ్చింది కనుక పరబ్రహ్మ కంటే భిన్నంగా లేదు కాబట్టి పృథివీయే దేవుడు వాయువే దేవుడు అని అలాగే ఈ సర్వాన్ని దేవుడుగా భావన చేయడానికి ఉపయోగపడుతుంది అందుకోసమే చెప్పారు దాన్ని అంతేగాని ఈ సర్వం అంతా నిజంగా వచ్చేసిందని చెప్పడం కోసం కాదు తస్మాత్ నిరవయవం అజం నాణ్యత కాబట్టి తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే సవయవమే బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కానీ నిరవయవానికి పగలడము అనేటువంటివి కుదరవు కాబట్టి అజం నిరవయవం బ్రహ్మ అవయవములు లేని బ్రహ్మ అజం అది పుట్టుక లేనిదియే కాబట్టి బ్రహ్మ జగత్తుగా పుట్టింది అనే మాట లేదు అన్యథ అంటే అన్యథ కథంచనా కిదపి ప్రకారేణి తే కాబట్టి పరబ్రహ్మ అద్వయ పరబ్రహ్మ ఏదో ఒక పద్ధతిలో నువ్వు ఎలా ఇటు తిప్పి అటు తిప్పి ఎవెవో కల్పనలు చేసి ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ పరబ్రహ్మయే అనేకముగా పగిలినది బ్రేక్ అయ్యి అనేక మొక్కలై ఇన్ని రూపాలుగా వచ్చింది అనే ఆర్గ్యుమెంటు అదే అంగీకారము కాదు ఏ రకంగా చూసినా కూడా ఆర్గ్యుమెంటు అంగీకారము కాదు కైనచిద ప్రకారేణ నిద్యతే న్యజం కథంచనా ఉంది కదా అజం కథంచకారేణ నా అన్య అంటే భేదవత్ నా భేదము గలది కాదు పరబ్రహ్మ భేదము గలది భేదము అంటే గలది కాదు ఇప్పుడు ఇప్పుడు ఆత్మస్వరూపము గలదు నిద్రపోతున్నారు నిద్రలో మీరు కర్తయా కాదా కర్త కాదు కర్త అంటే కర్మను చేయువాడు కర్త నిద్ర నిద్రపోతుంటే ఇంక కర్మను ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు కదా కర్త కాదు దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నా మీరైతే కర్త కాదు కదా అవి ఎందుకునో ఉన్నాయి మీరు కర్త కాదు ఎందుకంటే మీరు కర్త అయితే ఇంక నిద్రపోవడం ఉండదు ఒకప్పుడు ఈ కర్త ఎక్కువే కర్త అయిపోతారు ఇంక నిద్ర ఏమి ఉండదు ఈ పెళ్లిళ్లలోనూ అప్పుడు పలసగా కొట్టడమనో ఏదో రాత్రి ఒంటి గంట అయినా ఈ కర్త ఎక్కువైపోయి నిద్ర అయ్యే ఉండదు మొన్నడు ఏదో బోలు పడుకుని నిద్రపోతూ ఉంటాడు లేకపోతే నాకు నిద్ర లేదని గోల పెడుతూ ఉంటాడు నాకు అలాగా సో కాబట్టి కర్త ఎక్కువైపోయి కర్త ఎక్కువైతే ఉన్న నిద్ర కూడా చెడిపోతుంది నిద్రపోతున్నారు మీరు కర్త కాదు నిద్ర లేచాక మీరు కర్త అయిపోయారా లేదా నిద్ర లేచాక మీరు కర్త అయిపోయారు అంటే మీరు పరిణామశీలనమాట అంటే ఆత్మ వినాశాన్ని పొందుతుందని అంగీకరించినట్టు అవుతుంది ఏమండే నిద్రపోయిన తర్వాత ఆత్మ కర్త అవ్వలేదు నిద్ర లేచాక కర్త మాయయా కర్త అయింది అజ్ఞానం చేత కర్త తప్ప యథార్థంగా కర్త ఒకవేళ యథార్థంగానే కర్త ఇంకా నీకు మోక్షం ఉండదు నిద్ర కూడా ఉండదు ఎందుకంటే యథార్థకర్త నిద్రపోలేదు ఇంకేం నిద్రపోతుంది అది అది అలా కర్మని చేసి చేసి చేసి విరిగి ముక్కలైపోవడం తప్ప నిద్రపోవడం అనేది ఉండదు ఇంకా అకర్తలే ప్రసక్తి లేదు కాబట్టి కర్తాది రూపశ్చేత్ మా కాంక్షిస్తరిహి ముక్తతాం అని ఒక వాక్యం ఒకటి నీ స్వరూపము కర్త భోక్త అయితే ఇంకా పర గురించి నువ్వు మర్చిపో నీకు మోక్షం అనేది ఏది ఉండదు ఎందుకంటే వీడు ఎప్పుడూ కర్తాభోక్తగానే మిగిలిపోతుంది అంచేతనే ఈ ద్వైతులు ఏం చేశారంటే వీడు ఎప్పుడూ కర్తాభోక్తాన్ని నిర్ధారణ చేసేసి సిద్ధాంతం చేసేసి మోక్షం అనే పరిభాషనే మార్చి పారేశారు మోక్షము అంటే పూర్ణత్వము అని ఒక అభిప్రాయం ఉండేది ఉపనిషద్వాదంలో ఇప్పుడు అన్నీపోయాయి ఇప్పుడు ఆ గాఢశీలత లేదు ఆ తత్వం ఉన్న ఆ నిష్ట లేదు అన్నీ పోయాయి ఏదో పురాణంగా సోగట పట్టుకోవడము దాంతో కాలక్షేపం చేసేయటం నేనేదో ఘనకారం చేశాను అనుకోవడం తప్ప వీడు మోక్షము యొక్క పరిభాషే మార్చేసి మోక్షము అంటే వైకుంఠానికి వెళ్ళడము వెళ్ళి అక్కడ కర్తాభోక్తాగా బతుకుతూ ఉండడము ఈ భూలోకంలో కర్తాభోక్తాగా ఉంటే సంసారి వైకుంఠంలో కర్తాభోక్తాగా ఉంటే ముక్తుడు అని మొత్తానికి కర్తృత్వ భోక్తృత్వాలు ఇంకే ఏం మోక్షం అది నా తలకాయ మోక్షం ఏదో కథ చెప్పుకుంటూ బాగుంటుంది తప్ప అంచేతే చాలామంది కథలు చెప్పేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారు ఇంకా తత్వం జోలికి పాట పోవటం లేదు ఇలా గంటన్నరసేపు ఈ తత్వాన్ని అజమా కాదా అజమా కాదా అని మీమాంస చేసి దాన్నే పట్టుకుని వెళ్ళడి వాళ్ళు మీలాంటి పుట్టుకళ్ళు ఎవరో పది మంది ఉన్నారు తప్ప ఎవళ్ళకే అక్కర్లేదు సో ఏవో కథలు ఉంటాయి ఆ కథలతో కాలక్షేపం భాగవతంలో శృతిగీతలలో ప్రసంగం ఉన్నది సతఇితంచేత్ ఇప్పుడు జగత్తు సత్ అన్నారు జగత్తు సత్ ఎందువల్ల సత్తు నుంచి పుట్టింది అని పూర్వపక్షం నన్ను తర్కహతం నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంటు అది అది యుక్తికి నిలబడదు క్వచక్వచ వ్యభిచరతి అని దృష్టాంతమచ్చారంటే తండ్రి నుంచి కొడుకు పుట్టాడు కదా తండ్రి నుంచి కొడుకు పుడితే తండ్రి ఏదో వీడు అది అవడు తండ్రి మధ్యవయస్కుడు వీడు మధ్యవయస్కుడు అవుతాడా ఉండడు తండ్రి తండ్రి వీడు తండ్రి అవుతాడా పుట్టుతోనే తండ్రి అవుతాడా అవడు కాబట్టి జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టింది పరబ్రహ్మ సత్ కాబట్టి జగత్తు సత్ అనే ఆర్గ్యుమెంటు చాలా తప్పు ఆర్గ్యుమెంటు కాబట్టి అసలు అంగీకారం కాదు